శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేకము అన్నబడు ద్వితీయ ప్రకరణంలో పదకొండు శ్లోకాల పర్యంతము తెలుసుకున్నాము ఇప్పుడు పన్నెండవ శ్లోకానికి అవతారిక చూడండి ఇదానీ ఉక్త దశేంద్రియ ప్రేరకత్వేన ప్రస్తుత మనస కృత్యం స్థానం చ దర్శయతి ఇప్పుడు పది ఇంద్రియాలు ఏవైతే మనం చెప్పుకున్నామో వాటి అన్నిటికీ మనస్సు ప్రేరకం మరియు ఆ మనసు యొక్క వ్యాపారం ఏమిటి దాని స్థానం ఏమిటి అది ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు శ్లోకం చదవండి మనోదశేంద్రియాధ్యక్షం హృత్ పద్మగోలకే స్థితం బాహ్యే స్వా స్వాతంత్ర వినే మన దశేంద్రియ అధ్యక్షం మనస్సు పంచ జ్ఞానేంద్రియాలకు పంచ కర్మేంద్రియాలకు అధ్యక్షం ఉన్నది అనగా ప్రేరకమున్నది మరి దాని స్థానం ఎక్కడా అంటే హృత్ పద్మగోలకే స్థితం హృదయము అనేటువంటి పుండరీకంలో ఉంటుంది దశేంద్రియాలకు వాటి వాటి గోలకాలు చెప్పుకున్నాం మనం మరి మనసుకు కూడా గోలకం స్థానం ఏది అనంటే హృత్పుండరీకం హృదయ కమలము మనస్సుకు స్థానం ఉన్నది మరియు దాని వ్యాపారం ఏది వచ్చ అంటే ఆ మనస్సు వ్యాపారం ఏమిటి అంటే అంతఃకరణం దశేంద్రియాలు బాహ్య బాహ్య విషయాలను తెలియజేయటలో కారణాలు గ్రహించటలో కారణాలు కానీ మనస్సు అంతఃకరణము అంటే లోపలి సాధన అంటే ఆ బాహ్య విషయాలను ఇంద్రియాల ద్వారా చిదాబాసునికి అందజేస్తాయి స్వతంత్రంగా కాదు అస్వతంత్రాత్ స్వతంత్రంగా కాకుండా ఇంద్రియాల ద్వారా విషయ గ్రాహకము ఉంది అని పన్నెండవ శ్లోకం యొక్క అర్థం తే అంతరింద్రియత్వం స నిమిత్తకం ఆహా తచ్చి మనస్సు అంతరింద్రియం ఉన్నది సాక్షాత్తుగా విషయాలను గ్రహించదు ఇంద్రియాల ద్వారా గ్రహిస్తుంది ఇంద్రియ విన బాహ్యసు అస్వాతంత్ర్యాత అంతఃకరణం ఇంద్రియాలు సహాయకములు లేకుండా సాక్షాత్గా స్వతంత్రంగా బాహ్య విషయాలను గ్రహించ జాలదు అందుకని అంతఃకరణం లోపల ఉండి ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాలను గ్రహిస్తున్నందువలన ఇది అంతఃకరణము అనబడుతుంది దశేంద్రియ అధ్యక్షత్వమే విషదయతి ఆ పది ఇంద్రియాలకు ఇది ప్రేరకమున్నది మనస్సు ప్రేరేపిస్తే ఆ ఇంద్రియాలు ఆ విషయాల వైపుకు వెళ్తాయి అందుకని వాటికి ప్రేరకమున్నందువలన అధ్యక్షము అని చెప్పబడింది అక్షేషు అర్థార్పితేషు ఏతత్ గుణోష విచారకం అధ్యక్షం ఎందుకైంది ప్రేరకం ఎందుకయింది అంటే చూడు ఇక్కడ ప్రమాత కూడా విషయాల్లో ఉన్నటువంటి గుణదోషాలను గ్రహించలేడు ఎందుకు అతడు సర్వసాధారణం అన్ని ఇంద్రియాల చేత అతడు సంబద్ధమై ఉన్నాడు మరి ఇంద్రియాలు అవి కూడా గుణదోషాలను నిర్ణయించ జలవు అంటే ఆ విషయాలను తెలుపుటయందు మాత్రమే సార్థకమైతే అంతేగాని గుణదోషాలను తెలుపుటయందు సమర్థములు కావు ఇంద్రియాలు మరి ఆ విషయాల్లో ఉన్నటువంటి గుణదోషాలను ఎవరు తెలుసుకోవాలి ఎవరు నిర్ణయించాలి అంటే మనస్సు అందుకని ఆ మనస్సు గుణదోషాలను నిర్ణయం చేసి ఈ విషయము మనకు గ్రాహ్యమా అగ్రహ్యమా అని నిర్ణయం తర్వాత అప్పుడు ఆ మనస్సు ఇంద్రియాన్ని ప్రేరణ చేస్తే అప్పుడు ప్రవృత్తి ఇంద్రియం అందుకని ఇంద్రియాలకు అధ్యక్షం ఉన్నది ప్రేరకం ఉన్నది అని శ్లోకంలో చెప్పినాడు పదమూడవ శ్లోకం చదవండి అక్షేషు అర్థార్పితేసు ఏతద్గుణ దోష విచారకం సత్వ్రజస్తమస్తా గుణ విక్రియ తైహిత అక్షములు అండగా ఇంద్రియములు అవి విషయాల ఎందు సమర్పితమైనప్పుడు శబ్దస్పర్శ రూపర్శగంగా విషయాలయందు ఇంద్రియాలు సమర్పితమైనప్పుడు అక్కడ గుణదోష విచారకం ఆ విషయాల్లో ఉన్నటువంటి గుణదోషాలను యోగ్య అయోగ్యాలను విచారం చేయుట ఎందు ఇంద్రియాలు సమర్థములు కావు కేవలం వాటిని తెలుపుట ఎందు సమర్థములు ఉన్నాయి కానీ గుణదోషాలు నిర్ణయించడం ఎందు సమర్థములు కావు మరి ఎవరు అంటే మనస్సే అయితే ఆ మనసు కూడా ఏ విధంగా కరణమవుతుంది సాధనం అవుతుంది అని అంటే దాని వ్యాపారం గుణభేదం చేత ఉంది ఇప్పుడు ఒకే రకంగా ఉండదు అది సప్తగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది రుజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది మరియు తమో గుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అందులో వృత్తులు మారుతూ ఉంటాయి ఆ విక్రియతే అంటే వికారాన్ని పొందుతుంది ఆ మనస్సు గుణభేదం చేత అని మూడు గుణాలు దాని అందు ఆ గుణభేదం చేత ఆ గుణ చేత అది విక్రియను వికారాన్ని పొందుతుంది అని చెప్పినాడు ఏ విధంగా వికారాన్ని పొందుతుంది అది తర్వాత శ్లోకంలో చెప్తాడు ఇప్పుడు ఈ శ్లోకం వ్యాఖ్యానం చూడండి రామకృష్ణ టీకా అక్షేషు అంటే ఇంద్రియేషు ఇంద్రియాలు అర్థార్పితేషు అర్థములు విషయములు విషయూ స్థాపితేషు సత్సు విషయాలతోని సంబద్ధమైనప్పుడు విషయాల ఎందు స్థాపితమైనప్పుడు ఇవి ఇంద్రియాలు ఏతత్ మన అప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది గుణదోష విచారకం గుణదోషాలను విచారం చేస్తుంది వీటి ఎందు విషయాల ఎందు ఇదం సమీచీనం ఇదం అసమీచీనం ఇత్యాది విచారకారి ఇది యోగ్యం ఇది అయోగ్యం అని వివేచన చేసి నిర్ణయం చేయుట ఎందుకు సమర్థం ఉన్నది మనసు అయం భావ దాని భావం ఏమిటంటే ఆత్మన ప్రమాతృత్వేనా ఆత్మ ప్రమాత ఉన్నది కాబట్టి సర్వ జ్ఞాన సాధారణ్యాత్ చక్షురాధీనాంచ ఆత్మ ప్రమాతృ ఉన్నందున అది సర్వసాధారణం ఉన్నది ఎందుకు అన్ని జ్ఞానాలు ప్రమాదకైతే శబ్ద స్పర్శ రూప రస గంధ అన్ని జ్ఞానాలు ప్రమాద అవుతున్నాయి ప్రమాద వాటిని గ్రహిస్తుంది అందుకని ఇది సర్వసాధారణం ఉన్నది ఎవరు ప్రమాద చక్షురాది అనంచా ఈ చక్షురాది ఇంద్రియాలైతే ఎట్లా ఉన్నాయి రూపాది జ్ఞాన జనన మాత్రే చరితార్థత్వాత రూప రస గంధ మరియు శబ్దము అనేటువంటి విషయాలను గ్రహించుటే ఆ విషయ జ్ఞానమును చేసుకున్నటే ఎందు సహాయకములు మాత్రం ఉన్నాయి జనన మాత్రే ఆ రూపాధి జ్ఞానమును కలిగించటం మాత్రం నందు చరితార్థమైపోతాయి అవి ఇవి ఇంద్రియాలు ఇక వాటి గుణదోష విచారం ఎవరు చేయాలి అంటే గుణదోష విచారస ఉపలభ్యమానస అన్యత అనుపత్య తత్కారణత్వ మన అభ్యుపగంతవ్యం ఇది ఇక ఆ గుణదోషాలను విచారం చేయుట ఎంతో ప్రమాత సమర్థము కాడు మరియు ఇంద్రియాలు సమర్థములు కావు ఇక అన్యత అనుపత్తి చేత పరిశేష న్యాయం చేత ఎవరు మరి ఈ విచారం చేసేవాడు గుణదోషాలను నిర్ణయించేవారు విషయాల్లో ఇది సమీచీనం అంటే ఇది యోగ్యం ఉంది ఇది అసమీచీనం అని విచారణ చేసినందుకు ఈ యోగ్యయోగ్య విచారణ ఉన్నందుకు ఎవరు కారణము అన్యత అనుపత్య వేరే ప్రకారం చేత ఉపన్నము అగుట లేనందువలన ఇక మనస్సే యోగ్యాయోగ్య విచారణ నందు కారణం ఉన్నది సాధనం ఉన్నది అని నిర్ణయింపబడుతుంది అన్యతా అనుపత్తి అంటే అర్థాపత్తి ప్రమాణం అన్యత అనుపత్తి అన్న అర్థప్రతి ప్రమాణమన్నా ఒకటే అన్యత అనుపత్తి అనేది అర్థాపత్తి ప్రమాణం అనేది ప్రబల అని మనకు సిద్ధాంత బిందులో శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల చెప్పారు అన్యత అనుపత్తి చే వస్తు ప్రసాదిక పినస్ట్యదృష్టి వైషమ్యం శైవ సర్వ బల అధిక అని అంటూ చెప్పాడు అది కూడా బహుశా ఇక్కడ వార్తకంలో ఉంటుంది ఆ శ్లోకం మధుసూదన స్వామి తీసుకున్నాడు అన్యతా అనుపపత్తి వస్తు ప్రసాదిక ఆ వస్తువును తెలిపినటువంటి అన్యతా అనుపపత్తి ప్రమాణం ఉన్నట్లయితే శైవ సర్వ బలాధిక అదే అన్నిటికంటే బలవత్తరమైనటువంటిది అంటాడు ఎందుకు వినోస్తి అదృష్టి వైషమ్యం అదృష్టి వైషమ్యం అంటే యథార్థాన్ని తెలుసుకోలేక వైషమ్యము అంటే సంశయము కానీ విపరీత భావన కానీ కలిగినట్లయితే దాన్ని పిండి పిండి చేస్తుంది అంటాడు దాన్ని నాశనం చేస్తుంది చేసి యథార్థ బోధను కలగజేస్తుంది ఆ యథార్థ బోధ చెవిట ఎందు ఈ అర్థాపత్తి ప్రమాణము అన్యత అనుపత్తి అన్నది చాలా బలవత్తరమైనది అంటాడు అందువల్ల ఇక్కడ కూడా మనకు ఇటు ఇంద్రియాల చేత కూడా యోగ్యయోగ్య విచారణ అయితలేదు అవి కేవలము ఆ విషయాల జ్ఞానాన్ని చేయట ఎందు మాత్రమే చరితార్థం అయిపోతున్నాయి ఇక ప్రమాదం అంటే అవా సర్వసాధారణం అన్ని విషయాలను గ్రహించటెందు సాధారణం ఉన్నది ఇది యోగ్యము అయోగ్యము అని ఒక్కొక్క విషయాన్ని పృథక్ పృథక్గా యోగ్యయోగ్య విచారణ చేయుట ఎందు సాధనం ఎవరు అని అంటే అని చెప్పినాడు తర్వాత ఉత్తర శ్లోకానికి అవతారిక అయితే ఇక్కడ ఒక టిప్పని కూడా ఉంది చూడండి ప్రమాత అంటే ఎవరికనాలి డెబ్బై ఆరో టిప్ప అంటే చిదాభాస సహిత అంతఃకరణ ఉపేత చేతనకు ప్రమాత కయ్యే చి సహిత అంతఃకరణ ఉపేత చేతనం అంటే అంతఃకరణ ఉపేత చేతనం సాక్షిని కూడా తీసుకోవాలి మరియు ప్రతిబింబిత చైతన్యం చిదాభాసుడు ఎవరు అంతఃకరణంలో సాక్షి ప్రతిబింబం అంటే ప్రతిబింబ సహిత ఉపయుత చైతన్ము ప్రమాత అనబడతాడు ప్రమాత అంటే ఒక శబ్దంలో చెప్పాలంటే జీవుడు చైతన్యం ఎదధిష్టానం లింగదేహశ్శ పునః చిత్సాయ లింగదేహస్థో తత్సంగో జీవ ఉచ్యతే విద్యారాయణ గురుదేవులు ముందు చెప్పబోతాడు నాలుగో ప్రకరణము పదకొండవ శ్లోకంలో అధిష్టాన చైతన్యము సాక్షి చైతన్యం కుటస్థ చైతన్యం ఏదా అధిష్టానం చైతన్యం లింగదేహశ్చయ పునః యహ లింగదేహ ఏ లింగశరీరం ఉండదు అంతఃకరణం అంతఃకరణమే కదా లింగశరీరం ఆ లింగ శరీరము దానికి అధిష్టానం అనేటువంటి చైతన్యం ఇంకొకటి ఏంటంటే చిత్త ఛాయ చైతన్యం ఛాయ అంటే ప్రతిబింబము ఎక్కడ లింగదేహం నందు లింగదేహము లింగదేహం నందు చైతన్యం యొక్క ఛాయ అంటే చిదాభాసుడు మరియు కూటస్థ చైతన్యం అధిష్టానం ఈ మూడింటిని కలిపితేనే జీవశబ్దానికి వాచం అవుతుంది జీవుడు అంటే కేవలం సాక్షి చైతన్యం కాదు కేవల చిదాభాసుడు కాదు కేవల ఉపాధి అంతఃకరణం కూడా కాదు మూడింటి యొక్క సమూహానికి జీవుడు అనాలి అందుకని చెప్పినాడు ఇక్కడ చిదాభాస సహిత అంతఃకరణ ఉపహిత చైతన్యం మూడు చెప్పినట్లయిందా ఇక్కడ చిదాభాసుడు అంతఃకరణ రూప ఉపాధి తదధిష్టాన చైతన్యం ఉపహిత చైతన్యం మూడింటి కలిపితే జీవుడు అనాలి సంక్షేపంగా చెప్పినాడు పండిత్ పీతాంబర్జీ జీవుని యొక్క లక్షణం ప్రమాత అంటే ఎవరికి అనాలి ఇది ప్రమాత యొక్క లక్షణం చిదాభాస సహిత అంతఃకరణ ఉపహిత చైతన్యము ప్రమాత అంటే ప్రమా ఆశ్రయో ప్రమాత ప్రమాజ్ఞానానికి ఆశ్రయము ప్రమాత అనపడతాడు ప్రమా అంటే యథార్థ జ్ఞానము యథా అర్థ యథార్థ అర్థం అంటే విషయం విషయం ఎట్లా ఉన్నదో అట్లా జ్ఞానమైతే అది ప్రమా ఆ ప్రమా జ్ఞానానికి ఆశ్రయం ప్రమాజ్ఞానం ఎవరికి కలుగుతుంది ప్రమాతకు కలుగుతుంది జీవునికి కలుగుతుంది ఈ ప్రమాత సర్వసాధారణం ఏ జ్ఞానం కలగద శబ్దము స్పర్శము రూపము రసము గంధము అన్ని జ్ఞానాలకు సర్వసాధారణం అన్ని జ్ఞానాలు కలుగుతాయి అందుకని సాధారణం ఉన్నాడు అక్కడ విషయంలో యోగ్యయోగ్య విచారణ చేయటం సమర్థుడు కాదు ఇక ఇంద్రియాలంటావా కేవలం జ్ఞాన జనన మాత్రం చేతన చరితార్థమైపోతాయి మరి ఇప్పుడు ఆ యోగ్యయోగ్య విచారణ ఎవరు చేయాలి అంటే అంతఃకరణం మనస్సు అర్థాపత్తి ప్రమాణానికి దృష్టాంతం అన్యత అనుపత్తి అన్నాడు కదా అర్థాపత్తి ప్రమాణం చేత ఇక మనస్సే యోగ్య యోగ్య విచారణ యందు సమర్థం ఉన్నది అని చెప్పట యందు అర్థాపత్తి ప్రమాణం చూపెట్టాడు అర్థాపత్తి ప్రమాణం ఎట్లా ఉంటుంది దాని ఆకారం ఎట్లా ఉంటుందో చూడండి జైసే కోయీ పీణ పురుషు అంటే పుష్ఠ పురుషు అంటే స్థూలంగా లావుగా ఉన్నాడు ఒక పురుషుడు అతడు దినమే భోజనం నిహి కర్తా హోవే దినం దినంపూట ఎప్పుడు కూడా భోజనం చేయడు సూర్యోదయం అయింది మొదలు సూర్యాస్తమం వరకు దినం పూట ఎప్పుడు కూడా భోజనం చేయడు కానీ ఎలా ఉన్నాడు పీణహ అంటే లావుగా ఉన్నాడు స్థూలంగా ఉన్నాడు తప్పు ప్రతీతి హోతి హే జో పీనత దినపూటనైతే భోజనం చేయడు కానీ స్థూలతమైతే ప్రతీతి అవుతుంది ప్రత్యక్ష గోచరం ఉన్నది స్థూలత సో భోజన రూపు కారణిస్తే విన సంభవ్య స్థూలతకు కారణమేవలు శరీరము స్థూలంగా లావుగా దష్టపుష్టంగా ఉండాలంటే కారణం ఎవరు అన్నమయం శరీరం కదా పితృక్తానజా వీర్యా జాతు అన్యాన్నయో వర్ధతే తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం శరీరం ఉత్పన్నమైంది మరి ఉత్పన్నమైన శరీరం ఆహారం జీవిస్తుంది ఆహారం లేకపోతే కృషిస్తుంది అన్నం లేకపోతే సన్నమయ అంతే కదా మరి భోజనం లేకుండానైతే ఈ స్థూలత అనుపపన్నం అవుతుంది అంటే అసంభవం అవుతుంది అందుకని మరి ఏం చేస్తాం మనము యాతే అర్థాత్ రాత్రిమే భోజనానికి కల్పన పో రాత్రిపూట ఇద్దరు భోజనం చేసి ఉంటాడు అని మనం కల్పన చేస్తాం అదే ఇక్కడ ప్రత్యక్షంగా గోచరించేటువంటి ఆ పురుషుని యొక్క స్థూల శరీరం ఉన్నది కదా ఆ శరీరం స్థూలత ఇది అర్థాపత్తి ప్రమాణం అనబడతాయి ప్రమాణానికి ప్రమకు ఒకే శబ్దం ఉంటుంది ప్రత్యక్ష ప్రమాణానికి మరి ప్రత్యక్ష ఒకటే శబ్దం ప్రత్యక్ష ప్రత్యక్ష అట్లా అర్థాపత్తిలో కూడా ఒకటే శబ్దం ఉంటుంది ప్రమాణానికి ప్రమకు ఎంత వృత్తిరత్నాల్లో తెలుసుకున్నారు కదా అర్థాపత్తి ప్రమాణము అర్థాపత్తి ప్రమ అర్థాపత్తి అర్థాపత్తి ప్రమలో ప్రమాణంలో ఒకే శబ్దం వాడబడుతుంది అయితే ప్రమాణం ఏది ఇక్కడ ప్రత్యక్ష గోచరమైనటువంటి స్థూలత ఇది అర్థాపత్తి ప్రమాణం ఈ ప్రమాణం చేత తెలియబడే జ్ఞానం ఏది అర్థాపత్తి ప్రమ అది ఏది రాత్రి భోజనం యొక్క కల్పన అంతే కదా భోజనం చేయకుండానైతే శరీరము స్థూలంగా ఉండడానికి అవకాశం లేదు మరి ఈ స్థూలతను చూసి మనము రాత్రి భోజనం కల్పన చేస్తున్నాము ఆ రాత్రి భోజనం యొక్క జ్ఞానం అనేది అర్థాపత్తి ప్రమ ఇది అర్థాపత్తి యొక్క స్వరూపం ఇట్లా ఉంటుంది సరే మనస వైరాగ్య కామాది అనేక విధ వృత్తిమత్వ ప్రదర్శనాయ సత్వాది గుణవత్వం దర్శయతి ఈ మనసులో వైరాగ్యాది గుణాలు ఉన్నాయి వైరాగ్యాది అంటే దైవీ సంపత్తికి సంబంధించినటువంటి వైరాగ్యము వివేకము మొదలైనటువంటి శమ దమ ఉపరతి మరి అభయం సత్వ సంశుద్ధి అని భగవద్గీతలో పదహార అధ్యయంలో చెప్పినటువంటి గుణాలు మరి పన్నెండో అధ్యాయంలో చెప్పినటువంటి అధ్వస్తత్వాది గుణాలు అధ్వస్త సర్వభూతానం పదమూడో అధ్యాయంలో అమానిత్వం అలంబిత్వం అని చెప్పిన ప్రకారం ఇవన్నీ దైవీ గుణాలు ఇవన్నీ సాత్విక గుణాలు వైరాగ్యాది గుణాలన్నీ సాత్విక గుణాలు ఎక్కడుంటాయి అంతఃకరణలు ఉంటాయి మరి రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు కామాది ఆకారం అవుతుంది కామము క్రోధము లోభము ఇవన్నీ గుణాలు ఉత్పన్నమవుతాయి ఇవి కూడా ఎక్కడ ఉంటాయి అంతఃకరణంలో ఉంటాయి మరియు ప్రమాద మోహ తమస్సు ప్రమాదము మోహము అనేటువంటి తమస్సు యొక్క తమో గుణం యొక్క గుణాలు ఇవి కూడా ఎక్కడ ఉంటాయి అంతఃణంలో ఉంటాయి అందుకని ఈ గుణాలన్నిటికీ కూడా ఆశ్రయము అంతఃకరణము అది గుణభేదం చేత గుణ ప్రాధాన్యం చేత ఏ గుణం ఎప్పుడు ప్రధానంగా ఉంటుందో అప్పుడు దానికి సంబంధించిన వైరాగ్యాది గుణాలు ఉత్పన్నమవుతాయి ఇవన్నీ కూడా అంతఃకరణంలో ఉంటాయి కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీహి విహి ఇత్యలా సర్వం మనయేవా ఇవన్నీ మనస్సు యొక్క ధర్మాలు అని అంటూ బృహదారణ ఉపనిషత్తు ఒకటి ఐదు మూడులో చెప్పింది సత్వం రజ తమహ అస సత్వగుణం రజోగుణం తమోగుణం ఇవి ఉంటాయి అంతఃకరణం గుణాలు తేషాం సద్గుణత్వే కారణమాహా ఇవి దాని యొక్క గుణాలే అని ఏ విధంగా చెప్పగలుగుతున్నావు అంటే దాని యొక్క చేష్టను బట్టి తై సహా విక్రియతే ఆ గుణ ప్రాధాన్యం చేతనే అది ఆయా ఆకారాలను పొందుతుంది ఆ విధంగా పరిణామాల్ని పొందుతుంది సత్వగుణం ప్రధానంగా ఉంటే వైరాగ్యాది ఆకారం అవుతుంది మరి రుజువగుణం ప్రధానంగా ఉంటే కామాద్యాకారం అవుతుంది మరి తమ్మ గుణం ప్రధానంగా ఉంటే ఆలస్యము మోహం ఇత్యాది ఆకారంగా అవుతుంది హీ తై హి అంటే హీ అనగా యతహ్ అంటే ఏ కారణం వలన తైహి అంటే గుణైహి ఆ గుణముల చేత విక్రియతే అంటే వికారం ప్రాప్తమవుతాయి ఇత్యర్థ వికారాన్ని పొందుతున్నందువలన ఇది వైరాగ్యాది గుణాలకు ఆశ్రయం ఉంది సత్వాది గుణాలకు ఆశ్రయం ఉంది అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు పద్నాలుగో శ్లోకానికి అవతారిక చూడండి గుణ హిత విక్రియమానత్వం ఏవ ప్రపంచ ఈ సత్వ రజ తమ మూడు గుణాల చేత అది వికారాలను పొందుతూ ఉంటుంది అది మారుతూ ఉంటుంది ఎప్పటికీ ఒక తిరిగి ఉంటుందా ఇప్పుడు సత్సంగం చేస్తున్నాం మనం వేదంతా శ్రవణం చేస్తున్నాం ఇప్పుడు ఏం గుణం ఉన్నది ప్రధానంగా సత్వగుణం ఉన్నది మిగతా గుణాలు ఏవంటావా ఉంటాయి ఎందుకంటే మనం శ్రవణం అనేది క్రియ కదా శ్రవణం అనేది క్రియ క్రియ చేయాలంటే రజకర్మని భారత రజోగుణం చేతనే క్రియ జరుగుతుంది కానీ గుణం మాత్రం ఎక్కువగా ప్రధానంగా సప్తగుణం ఉంది ఇక తమో గుణం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అంతే కదా తమో గుణం వస్తుంది నిద్రపోతారు కదా ఇతర గుణాలు కూడా ఉంటాయి ఏ గుణం ప్రధానంగా ఉంటుందో అప్పుడు ఇతర గుణాలు కూడా ఉంటాయి కానీ అవి గౌనంగా ఉంటాయి ప్రధానంగా అప్పుడు ఏ వ్యాపారం జరుస్తుందో దానికి సంబంధించిన గుణం ఉంటుంది ఇప్పుడు సత్సంగం చేస్తున్నాం కాబట్టి సత్వగుణం ప్రధానం ఉన్నది కానీ మిగతా గుణాలు కూడా గౌనంగా ఉన్నాయి ఇక ఏదైనా మనం పని చేస్తున్నాం అనుకోండి వ్యవహారికంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు రుజువు గుణం ప్రధానంగా ఉంటుంది సత్వగుణం కూడా ఉంటుంది ఎందుకు జ్ఞానపూర్వకంగానే చేస్తావా లేదా ఏదైనా పని చేస్తావంటే జ్ఞానపూర్వకంగానే చేస్తావు జ్ఞానం కూడా ఉంటుంది కానీ అది ప్రధానం కాదు ఎక్కువ రజోగుణం ఉంటుంది ఇక తమ్మోగుణం కూడా అప్పుడప్పుడు వస్తుంది పని చేసేటప్పుడు కూడా వస్తుంది కదా మీకు అందరికి అనుభవమే కదా నీరసం ఆ పని చేస్తూ చేస్తూ ఉండగా నీరసం అంటే అది మెల్లమెల్లగా తమ్మోగుణం ఆవరిస్తూ ఉంది అన్నమాట శ్లోకం చదవండి వైరాగ్యం శాంతి రౌదార్యం ఇత్యాద్యా సత్వసంభవామ క్రోధవు లోభయత్నవు ఇత్యాద రజసోత్ ఆలస్య భ్రాంతి తంద్రాద్యా विकारास्तामशोत्थिता पुण्य निष्पत्ति पापोत्पत्ति राजस्य कामसैरनोभ किंतु वृथा क्षपण भवित अहम प्रत्ययी कोक व्यवस्थित वैराग्यमंत्रे वैराग्यवन विषय त्याग वैराग्य గృహలోక సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు పరలోక సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా క్షణికములు దుఃఖ మిశ్రితములు అని తెలుసుకొని వాటి నుండి సంపూర్ణంగా విముఖమ ఒకట త్యజించుట వైరాగ్యం క్షాంతి అంటే ఓర్పు ఓపిక ఇక ఔదార్యం ఔదార్యం అంటే ఏమిటి ఏదైనా దానం చేసేటప్పుడు సంకుచిత భావం ఉండకూడదు దానికి ఔదార్యం అంటారు వైరాగ్యాది గుణాలు సాత్విక గుణాలు కామక్రోధాదులు రాజస గుణాలు మరి తామసం అంటే నిద్ర తొందర ఆలస్యము మొదలైనటువంటి భ్రాంతి ఇత్యాది ఏదైతే ఉండే అవి తమో గుణ కార్యాలు మరియు సాత్విక గుణాల చేత ఏం కలుగుతుంది అనంటే పుణ్య పుణ్యం కలుగుతుంది మరి రాజస గుణాల చేత పాపోత్పత్తి కలుగుతుంది మరి తామస గుణాల చేత నా ఉభయం పుణ్యం కలిగేది నా పాపంగల తామసు గుణాల చేత ఏమైతే కేవలం ఆయుక్షీణం వృథాయుపణం భవే ఆయుక్షీణం నజానాతి నిద్ర కంటే మొదలు తంద్రావస్థ వస్తుంది నిద్ర లేచిన తర్వాత కూడా తంద్రావస్థలో ఉంటాడు కొంతసేపు పిల్లల్ని చూడండి ఒకసారి నిద్ర నుంచి లేసినప్పుడు లేవరా లేవరా లేవరా అని అమ్మ ఎన్నిసార్లు మొత్తుకున్నా వాడు లేవనే లేవు ఇక లేచినా కానీ తొందరగా వాడు పక్క నుంచి బయటకు రాడు ఆడ కూర్చొని మళ్ళీ ఆ నిద్రానందాన్ని అనుభవిస్తాడు అట్లా తూలుతూ ఉంటాడు ఇట్లా అది తొందర అది వృత్తాయుపణం పవే అది పుణ్యం లేదు పాపం కేవలం ఆయుక్షీణం ఆయుక్షీణం అయితే వృధా కాలయాపన అవుతుంది కానీ అట్లా పుణ్యం లేదు పాపం లేదు ఇక అత్ర అహం ప్రత్యయం అంటే అహం అహం అని అంటారు కదా అహం అహం భక్త అహం సుఖీ అహం దుఃఖీ అని కదా అహం అహం అనేటువంటి ప్రత్యయం అంటే జ్ఞానం వృత్తి ఉన్నదో ఆ అహమాకార వృత్తి యుక్తమైనటువంటి ఆ అంతఃకరణమే కర్త అనబడుతుంది అదే కర్త ఇది ఏమో లోక వ్యవస్థ లోకంలో ఈ విధంగా ప్రసిద్ధం ఉంది అంటాడు సరే టీకలోకి పోదామా ఈ పద్నాలుగో శ్లోకానికి విశేషంగా ఏమి టీక ఆలస్య భ్రాంతి తంద్రాద్యా వికారా తమసా ఉచిత తమో ఏర్పడినటువంటి ఇక వైరాగ్యాదీనా కార్యాన్ని విభజ్య దర్శయతి సాత్వికై పుణ్యనిష్పత్తి చ మరియు రాజసై పాపోత్పత్తి అంటాడు ఇక తమోగుణం చేత నోయం తామసై న ఉభయం కూ వృథ ఆయుపణం భవత్ ఆయుక్షీణం అయిపోతుంది అంతే ఆయు వ్యర్థమైపోతుంది తామసగుణం చేత సత్వగుణం చేత పుణ్యోత్పత్తి అయితది రాజసంచేత పాపోత్పత్తి అవుతది కానీ తమో గుణం చేతి ఏమీ లేదు కాలక్షేపం అవుతుంది కాలం వృథా అయిపోతుంది అందుకని మరి సాధకుడు ఏ గుణాన్ని ఆశ్రయించాలి అంటే సత్వగుణాన్ని ఆశ్రయించాలి ఎందుకు సత్వాత్ సంజాయతే జ్ఞానం మన జ్ఞానం కలగాలంటే సత్వగుణమే ఆశ్రయించాలి దాన్ని ఆశ్రయించాలి తామసహీన ఉభయం కింటూ వృథాయుపణం భవతి ఏదేశాం బుద్ధిస్తత్వా అంతఃకరణాదీనా సర్వేశాం స్వామినం ఆహా ఇప్పుడు ఈ ఏదేషాం అంటే అంతఃకరణాధీనం అంతఃకరణం అంటే ఇక్కడ మనసుని తీసుకోవాలి మనసు మరియు ఇంద్రియాలు మరియు వైరాగ్యాది గుణాలతో యుక్తంగా ఉన్నటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ బుద్ధి ఆశ్రయం ఉంది బుద్ధిస్తం ఉన్నాయి బుద్ధిలో ఉన్నాయి కాబట్టి ఈ సర్వేషాం స్వామిన ఆహా వీటన్నిటికీ స్వామి ఎవరు అని అంటే ఈ బుద్ధిని అభిమానించినటువంటి కర్త లోకంలో కూడా మనకు స్వామి అని ఎవరు అనబడతారు కర్తకే స్వామి అంటాము అంతే కదా కరణానికంటామా విషయానికి అంటామా స్వామి అని కర్తకే మరి కర్త విజ్ఞానం యజ్ఞం తనుతే అని అంటూ శృతి చెప్తుంది విజ్ఞానం అంటే బుద్ధి అదే యజ్ఞం తనుతే యజ్ఞం చేస్తుంది అంటే కర్మ చేస్తుంది మరి కర్మ కర్త ఎవరు అని అంటే బుద్ధి ఉత్తరార్థంలో చెప్పినాడు పదహారో శ్లోకంలో అత్ర అహం ఇతి ప్రత్యయి కర్త ఏం లోక వ్యవస్థితి అంటాను అహమితి ప్రత్యయవాన్ కర్త అంటే ప్రభు ఇత్యర్థ లోకే కార్యకారి ప్రభు ఇతం ఉపదిషతే లోకంలో కూడా ఎవరైతే కార్యం చేస్తూ ఉంటాడో ఎవరైతే కర్తూ ఉంటాడో అతనికే స్వామి ప్రభు అంటాం మనం లోకంలో అతడే కర్త అనబడతాడు यह पदार श्लोक वरकू रामकृष्ण वीकई पदनालो श्लोक कोई टिपन चाहिए श्लोक वैराग्यम शां रवदार्य इत्याद्या सत्वसंभवा काम क्रोधव लोभ यत्व इत्याद्या रजसोत्थिता सत्संभवा अंत सत्वगुणे उत्पन्न वाटर వైరాగ్యాది వృత్తులు వైరాగ్యము శాంతి ఔదార్యము ఇత్యాద్యా అన్నాడు ఈ మొదలుకొని అన్నాడు ఈ మొదలుకొని అని అంటే ఏవేవి అవన్నీ కూడా మనకు శ్రీ పండిత్ ప్రీతాంబరజీ వారు చక్కగా విశ్లేషణ చేస్తూ ఎనభై ఒకటవ టిప్పం చెప్తూ ఉన్నాడు పేజ్ నెంబర్ డెబ్భై ఒకటి త్యాగికి వా ఇచ్చా రాహిత్య వైరాగ్యే శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచ విషయాలు సకల లోకాల్లో ఉన్నటువంటి విషయాలు ఎన్ని అంటే పంచ విషయాలే ఆరో భూతం లేదు ఆరో విషయం లేదు ఎక్కడ పోయినా సర్వత్రా పంచభూతాన్ని షష్టం ఏ లోకం కూడా పంచభూతాలు తప్ప ఆరో భూతం లేదు అట్లే పంచభూతాల యొక్క విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధ ఐదు విషయాలే ఉంటాయి ఈ ఐదు విషయాలు ఈలోక సంబంధమైనవి కావచ్చు పరలోక సంబంధమైనవి కావచ్చు ఏవైనా సరే అన్ని విషయాల పట్ల పూర్తి విరక్తి కలిగి ఉండుట విముఖుడయి ఉండుట అంటే సకల విషయాలను వదులుకోవాలి అనేటువంటి ఇచ్చ ఏదైతే ఉందో దానికి వైరాగ్యము అంటారు లేదా ఇచ్చా రాహిత్యమునకు వైరాగ్యం అంటారు దానికే సంస్కృత శబ్దాల్లో చెప్పారు జిహాస జుగుప్సా అన్నారు జిహాస అంటే హాతుం ఇచ్చా జిహాస వదులుకోవాలనేటువంటి ఇచ్చకు జిహాస అంటారు దానికే జుగుప్సా అని కూడా అంటారు ఈ విధంగా వైరాగ్యం గురించి చెప్పాడు ఈ వైరాగ్యం గురించి విస్తారంగా మేము యోగ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మరి వేదాంతాను ఆధారంగా చేసుకొని రెండు వేల నూట నలభై ఐదవ అంకంలో విస్తారంగా చెప్తాము అని అతి దేశం చేశాడు పండిత్ పీతాంబర్జీ ఇక క్షమ అంటే అన్యపురుషులు ఎవరైనా అపరాధం చేసినట్లయితే దాన్ని సహించుకోవడము క్షమా అంటే ఓర్పు అని అర్థం ఇక ఔదార్యం అంటే ధనాదులను दानू निकोचंद दानी स्वभा शब्दोंत विवेकूंत्य वस्तु विचारण शमें मनो निग्रह धमूंटे इंद्रीय निग्रहू उपरतीसारी विषय त्यागेस तरवा అవి దైవికంగా మళ్ళీ ప్రాప్తమైనా కూడా వాటిని అనుభవించకుండా ఉండుట త్యక్త విషయకి అనిచ్చ ఒకసారి త్యాగం చేసిన తర్వాత మళ్ళీ యాదృచ్ఛికంగా దైవికంగా ప్రారంభానుసారంగా కూడా ఒక్కోసారి మళ్ళీ ఆ త్యక్త విషయాలు ప్రాప్తం కావచ్చు అయినా కూడా వాటిని అనుభవించకుండా ఉండుట దీనికి ఉపరతి అంటారు తాక్య పీర్చే ప్రాప్తి భయ్యే విషయకి ఇచ్చాక అభావ్ సో ఉపరతీకయ్యహే అట్లే తితీక్ష అంటే శీతోష్ణాది ద్వంద్వ ధర్మాలు ఉంటాయి కదా శీతము ఉష్ణము సుఖము దుఃఖము ఆకలి దప్పిక మానము అపమానము లాభము నష్టము ఇట్లాంటి ద్వంద్వ ధర్మాల ఎందు సమభావం కలిగి ఉండాలి సహనభావం కలిగి ఉండాలి ఎందుకనంటే సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖము చక్రము పరివర్త అయితే సుఖదుఖే నిరంతరం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏది కూడా స్థిరంగా ఉండేవి కావు అనేటువంటి భావన చేత శీతోష్ణాదులి ద్వంద్వాలు ప్రాప్తమైనప్పుడు సమస్థితిలో ఉండుట తితీక్ష అంటారు ఇక గురువాక్యముల యందు మరియు శాస్త్రవాక్యముల ఎందు పరమ విశ్వాసమునకు శ్రద్ధ అంటారు ఇక సద్బ్రహ్మ రూప లక్ష్యం చిత్తమును స్థిరపరుచుట ఏకాగ్రపరుచుట సమాధానము అంటారు సమ్యగా స్థాపన బుద్ధే శుద్ధే బ్రహ్మని సర్వదా తత్ సమాధానమిత్యుక్తం నతో చిత్తల లాలనం అనంటూ వివేక చూడమనిలో విగదుగురు అంటారు సద్రూప బ్రహ్మం అనేటువంటి చిత్తమును స్థిరపరుచుట ఏకాగ్రపరచుట దీనికి సమాధానము అంటారు ఇక నేను ముక్తున్ని కావాలి అనేటువంటి ఇచ్ఛకు ముముక్షా అంటారు దీనికే ముముక్షత్వం అంటారు ఇక స్వధర్మమును పరిపాలించుట నిలకడగలిగి ఉండుట దీనికి తపస్సు అంటారు తపస్సు అనే శబ్దానికి అనేక లక్షణాలు కూడా ఉన్నాయి అవన్నీ మనకు విస్తారంగా తెలుసుకోనక్కర్లేదు కేవలం స్వధర్మ నిష్ఠ తపస్సు అని తెలుసుకోండి ఇక సత్య అనే శబ్దానికి సమదర్శనము అని చెప్పినాడు సత్యం బ్రూయాద్ ప్రియం బ్రూయా సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాద్శ ధర్మ సనాతన అంటూ మన ధర్మ స్మృతిలో చెప్పబడింది మనస్మృతిలో అంటే సత్యము మాట్లాడుట అప్రియము మాట్లాడకుండాట ఆ ప్రియమైనటువంటి అనృతమును కూడా అంటే అసత్యమును కూడా మాట్లాడవద్దు ఇక సత్యమైనప్పటికీ కూడా దుఃఖం కలిగించేదిలాగా ఉంటే కూడా మాట్లాడద్దు అని సత్య విషయంలో అనేక నియమాలు కూడా చెప్పింది ఉన్నది మొత్తం మీద సమదర్శనం కలిగి ఉండాలి అంటాడు అంటే ఇక్కడ అనృతము అని తెలుసుకోండి ఏ పరిస్థితుల్లో కూడా అబద్ధము ఆడకూడదు సమస్థితులు ఉండాలి ఇది సమదర్శనం సత్యం ఇక దుఃఖితేసు అనుకంప దయా దుఃఖితులైనటువంటి బాధితులైనటువంటి పీడితులైనటువంటి వారి పట్ల ఆ దుఃఖమును నివృత్తి చేయాలి అనేటువంటి ఇచ్చ కలిగి ఉండుట దయా అంటారు ఇక స్మృతి అనే శబ్దానికి లక్షణం మనం విచారసాగడంలో కృతజ్ఞ తెలుసుకున్నాము ఉద్భూత సంస్కార మాత్ర జన్య జ్ఞానం స్మృతి తెలుసుకున్నాము కానీ ఇక్కడ వీరి తీరుగా పూర్వపరక అనుసంధానం పురోపర అనుసంధానం చింతన స్మృతి అన్నాడు ఇక తుష్టి యథా లాభ సంతోష్ మనకు దైవికంగా అంటే సారంగా ఆ ప్రాప్తమైన దానితోనే తృప్తిగా ఉండుట ఇది తుష్టి అంటారు సంతోషం సంతోషం అంటే వ్యవహార భూమిలో సంతోషం అంటే ఆనందంగా ఉండడము అర్థం చేస్తారు కానీ అది కాదు ఇక్కడ సంతోషం అంటే తృప్తి అంటే మనకు మన ప్రారంభానుసారంగా ప్రాప్తమైన దానితోని మాత్రమే సంతోషంగా అంటే తృప్తిగా ఉండాలి దీనికి తుష్టి అంటారు త్యాగ అంటే ధన ఖర్చుని స్వభావం దాన స్వభావం త్యాగం అంటే ధనమును ధర్మకార్యాలకు పుణ్యకార్యాలకు ఖర్చు చేయుట ఇది త్యాగం అంటారు ఇక లజ్జ లజ్జ అంటే సిగ్గు సిగ్గు ఉండాలి మనిషికి సిగ్గు లేకుండా వర్తించకూడదు మరి సిగ్గు ఉండాలి ఎక్కడ ఉండాలి సిగ్గు అంటే అయోగ్యమైనటువంటి అనుచితమైనటువంటి కర్మలు చేయుటకు సిగ్గుపడాలి యోగ్యమైనటువంటి ఇతరులకు ఉపయోగపడేటువంటి పుణ్యకార్యాల్లో సిగ్గుపడకూడదు తప్పకుండా చేస్తూ ఉండాలి కానీ అనుచితమైనటువంటి కర్మలు చేయుటం ఎందు మాత్రము సిగ్గుండాలి ఇక స్వ నిర్వృత్తి అన్నాడు అంటే ఆత్మయందు ప్రీతి స్వ అనగా ఆత్మ తాను నిర్వృత్తి అంటే సుఖము ఆనందము అంటే తన స్వరూప సుఖాన్ని అనుభవించడానికి అంతర్ముఖ వృత్తి గలవాడే ఉండాలి ఇది స్వ నిర్వృత్తి అంటారు ఇక అమానిత అంటే అభిమానం లేకుండాట అంటే స్వగుణ శ్లాఘ రహిత తన యొక్క గుణాలను సద్గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రశంసించడము శ్లాఘించడము ఇది మానవ అంటారు అది లేకుండా ఉండుట అమాన్యత తర్వాత అధంభము స్వధర్మ ఆఖ్యాతి ధంభం అంటే స్వధర్మ ఖ్యాతి అధంభం అంటే స్వధర్మ అఖ్యాతి ఖ్యాతి అంటే ప్రతి ఎవరి కథనకు ఖ్యాతికి అయ్యి అని మన విచారసాగలు చెప్పుకుంటాము ఇక్కడ ఖ్యాతి అంటే కథనం వచనంతో చెప్పుట అంటే తన యొక్క స్వధర్మాలను నేను ఇట్లా చేస్తా అట్ల చేస్తా ఇది చేస్తా అది చేస్తా నేను ఇంత వాణ్ణి అంత వాణ్ణి అని ఏదైతే చెప్పుకొనిట ఉండదో ఆ విధంగా చెప్పుకోకూడదు దానికి అదంబము అంటారు అహింస అంటే పరపీడ వర్జనము ఇతరులను ఏ కూడా మాటలతో కానీ చేతలతో కానీ మానసికంగానైనా కానీ వారి పట్ల చెడును కీడును తలపెట్టకుండాట శారీరకంగా చేతలతో వారికి కీడు చేయరాదు ఇతరులకు మాటలతో వారి మనసును దుఃఖ పెట్టరాదు మరియు మానసికంగానైనా కానీ మనం వారి గురించి చెడుగా ఆలోచించకూడదు ఈ విధంగా త్రికరణ శుద్ధితో అహింస ధర్మాన్ని పాటించాలి ఇతరులను పీడించరాదు ఇక క్షాంతి అంటే తితిక్ష ఓర్పు ఆర్జవం అంటే అవక్రత రుజుభావం లేకుండుట రుజుభావం అంటే సరళ పన అంటే సరళంగా ఉండాలి స్వభావ సిద్ధంగా ఉండాలి హృదయం ప్రఫుల్లితమై నిర్మలంగా ఉండాలి మనసులో మనము ఏది పెట్టుకుంటామో దాన్నే బయటకు వ్యక్తం చేయుట దీనికి ఆర్జవం అంటారు రుజుభావం అంటారు సరళభావం అంటారు కొందరు మనుషులు ఒకటి పెట్టుకుంటారు మరి బయటకు ఒకటి పలుకుతారు మనశ్శేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన మహాత్ములైనటువంటి వాళ్ళు మనసులో ఏది ఉందో అదే వచనం ద్వారా చెప్తారు వాకు ద్వారా ఏది చెప్తారో అదే ప్రకారంగా వాళ్ళు చేసి చూపెడతారు ఇది సరళభావం అంటారు ఇక మనశ్శేకం వచస్సేకం కర్మణ్యేకం దూరాత్మన ఎట్లా చెప్పింది అన్నది అవే శబ్దాలు మనసులో ఒకటి ఉంటుంది వాకు ద్వారా మరొకటి మాట్లాడతాడు చేతల ద్వారా ఇంకొకటి చేస్తాడు ఇది దూరాత్మల యొక్క లక్షణం అవే విధంగా కాకుండా మనుషుల్లో ఏది ఉంటుందో వాకు ద్వారా అదే మాట్లాడి దాని ప్రకారంగానే ఆచరించడం చేయడము ఇది రుజు ప్రవర్తన అంటారు ఆర్జవం అంటారు ఇత్యాది గీతాకే త్రయోదశ అధ్యాయ వక్త ఈ విధంగా భ శ్రీమద్భగవద్గీతలో పన్నెండో అధ్యాయంలో అద్విష్ట సర్వభూత నాం అని చెప్పినటువంటి అక్కడ సద్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సమూహాన్ని అంతటినీ కూడా గ్రహించాలి అదేవిధంగా పదమూడవ అధ్యాయంలో అమానితమదంభిత్వం అహింసాక్షాంతిర అర్జవం అని అంటూ ఏవైతే చక్కటి సాత్వికమైనటువంటి దైవీ గుణాలు చెప్పబడ్డాయో వాటిని కూడా సంగ్రహం చేసుకోవాలి మరియు పదహారో అధ్యాయంలో అభయం సప్తసంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థిత అనంటూ ఏవైతే దైవీ సంపత్తి చెప్పబడిందో దాన్ని కూడా గ్రహించాలి అంటే అక్కడ చెప్పబడినటువంటి ఆయా వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఇవన్నీ కూడా సత్వగుణోద్భవములు అంటే సత్వగుణం ద్వారా ఉత్పన్నమైనటువంటి వృత్తులు అని తెలుసుకోవాలి इक राजस वृत्त रजोगुण द्वारा उत्पन्न वृत्लैला उल्लोक चपका कदा पदनालो श्लोक उत्तरार्ध का काम क्रोधव लोभ यत्न इत्याद्या रजसोत्थिता अना काम क्रोधम लोभम यत्न इत्यादि अना अभी चूड़ी एन भाई ऐदो टिप्पणू मेरे को ये हूवे मेरे को ये हूवे इस आकारी वाली इच्छा कामक इधी कावाली अनेक वृत्ति दी इच्छा वृत्ति अटार दीन के काम अटार कामें कोवाली इधी कावाल इधनी कोरट इध काम इक क्रोधमन गपर सापेतु सतप्त वृत्ति क्रोधे यह क्रोधम वोड़ो तुम दुखा पंदता इतर दुखा पंद्रह अंतनी स्वपर सापे तनकू मरी इतरको दुखा कल वृत्तिदे उ दाखी क्रोधम अटार क्रोधाकार वृत्ति अटारे द्वेषी कहे दाक द्वेषमन अटार इकोभमेंटे परधनाधिकभिलाष ఇతరుల యొక్క ఆస్తిపాస్తులు భూమి పుట్ర ధనము ఏవైతే ఇతరుల యొక్క ఐశ్వర్యం ఉంటుందో అది నాకు కావాలి అనేటువంటి అభిలాష చూడండి ఎట్లా ఉంటుందో ఏ విధంగా ధృతరాష్ట్రానికి ఉండేనా లేదా తనది తనకు ఉండగా పాండవుల యొక్క రాజ్యం కూడా నాకు కావాలి ధృతం ఇతరేశాం రాష్ట్రం ఇది ధృత పాండవుల యొక్క రాష్ట్రాన్ని రాజ్యాన్ని ధరించి కూకున్నాడు నాది అని కూకున్నాడు ఇక అది దుర్యోధను యొక్క ఆగ్రహం అయితేనేమి తన యొక్క లోభం మొత్తం మీద మృతరాష్ట్రానికి లోభం ఉంది ఆ మహాభారత సంఘటన ద్వారా కాబట్టి ఇతరుల యొక్క ద్రవ్యాదులను ధనాదులను ఆశించుట అభిలాషించుట ఇది లోభము అంటారు ఈ లోభమే పాపమునకు తండ్రి అంటారు పాపకా బాపు కోణ అంటే లోభ అన్నారు పాపమునకు బాప అంటే తండ్రి ఎవరు అంటే లోభం లోభం చేతనే కదా చేయరాని పాపాలని చేస్తారు అందుకని పరధనాదులయందు అభిలాష ఏదైతే ఉందో దానికి లోభం అంటారు ఉత్సాహ విశేష రూప కృతి కృతి అంటేనే ప్రయత్నం అంటే ఏదైనా మనం సత్కార్యాన్ని చేయడానికి ఉత్సాహంగా ప్రవృత్తి కావడం దీనికి ప్రయత్నం అంటారు ఆది శబ్దం చేత ఇంకేమేం తెలుసుకోవాలి అవన్నీ కూడా చెప్తున్నారు యజ్ఞాది వ్యాపారం ఇవన్నీ కూడా రజోగుణ వృత్తులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కామాకార వృత్తి క్రోధాకార వృత్తి లోభాకార వృత్తి ప్రయత్న రూప వృత్తులు ఇవన్నీ కూడా రజోగుణ సముద్భవములు ఇక ఆది శబ్దం చేత యజ్ఞాది వ్యాపారం చేయుట యజ్ఞం చేయాలంటే హడావిడి ఎక్కువ ఉండాలి కదా అనేక సామాగ్రులను సమకూర్చుకోవాలి వృత్తికులను పిలుచుకోవాలి సమయానికి లేవాలి అక్కడ కార్యోన్ముఖుడు కావాలి ఇదంతా రజోగుణం ఉంటే అవుతుంది సత్వగుణం కానీ తమో గుణం కానీ ఉంటే యజ్ఞాది కార్యాలు చేయుట సంభవించదు అందుకని ఈ యజ్ఞాది వ్యాపారం ఏదైతే ఉందో ఇది రజోగుణ వృత్తి అంటాడు ఇక మదము అంటే దర్పం అంటారు నా అంతటి వాడు లేడు అని ఏ విధంగా హిరణ్య రావణుడు మదంతో దర్పంతో నెక్కి నిలిగినప్పుడు చివరికి వారికి పతనమే గతి అయింది అందుకని ఆ దర్పం ఏదైతే ఉందో అది కూడా రజుగుణ కార్యమే ఇక తృష్ణ అంటే లాభికే హువే భీ అసంతోష్ చూడం ఏదైనా మనకు ప్రారంభానుసారంగా ప్రాప్తమైంది దానితో తృప్తి పడాక మరింత అధికంగా కావాలి నాకు ఇది కావాలి అది కావాలి అని అధికంగా అభిలషించుట ఇది తృష్ణ అంటారు ఇక స్తంభం అనండి లేదా దంభం అనండి దీనికి ఇది గర్వంలో గరణ అవుతుంది ఇక ఆశీహి అని అంటే ధనాది ఇచ్చాసే దేవాది కానీ ప్రార్థన దేవాదులను అంటే దేవతలను మనం ఆరాధిస్తూ ఉపాసిస్తూ సకమ భక్తులు ఏం చేస్తారు నాకు ఇది కావాలి అది కావాలి అని అంటారు కదా వెంకటేశ్వరం దగ్గర ఏమని కోరుకుంటారు సకల జీవులు అంతా అర్థార్థి భక్తులే కదా ఈ విధంగా కోరుకొనుట ఏదైతే ఉందో దీనికి ఆశీహి అనే గుణం అంటారు ఇక భేదము భేదం అంటే తెలుసు కదా మీకు మై అన్య అవరు ఏ అన్య ఏ భేద నేను వేరుగా ఉన్నాను నాకంట్లో భిన్నంగా వీరు వేరుగా ఉన్నారు వాళ్ళు వేరు వేరు వేరు అయం బంధు అయం నేతి గణన లఘుచేత సామ్ అనే చెప్తుంది ఇతడు నావాడు అతడు పరయ్యవాడు నేను వేరు వారు వేరు అనేటువంటి భేద ఇది భేదము అంటారు ఇక సుఖము మీ అందరికీ తెలుసు విషయానుభవానికి సుఖమంటారు ఇక మదోత్సాహము అంటే మలిసే యుద్ధాధికమే ఆగ్రహం కొందరు మదం చేత పూర్వము ఈ హిరణ్య మొదలు వారికి మదం ఉండే ఎందుకనంటే వారికి ఉన్నటువంటి రాజ్యంతో తృప్తి పడగా ఈ లోకాన్ని నేను జయిస్తాను ఆ లోకాన్ని జయిస్తాను అని అంటూ దండయాత్రలు చేశారు కదా ఇది మదోత్సాహం అంటారు ఇది కూడా రజోగుణ కార్యమే ఇక యశమే ప్రియత యశస్ అంటే కీర్తి అంటే కీర్తిని వ్యాపింపజేసుకోవాలనేటువంటి ప్రీతి నా యొక్క కీర్తి దశ దిశలు వ్యాపించాలి అనేటువంటి ఏదైతే వృత్తి ఉందో ఇది కూడా రజోగుణ కార్యమే అని చెప్పాడు ఇక హాస్యము అంటే ఉపహాసం చేయుట ఇతరులను ఉపహసం చేస్తారు పాటి మాటి మాటికి నవ్వుతూ ఉంటారు హేళనగా నవ్వుతూ ఉంటారు ఇది కూడా రజుగుణ కార్యమే వీర్యము అంటే బలము ప్రభావం ప్రకటికరణ తన యొక్క ప్రభావాన్ని తన యొక్క కౌశల్యమును ప్రావీణ్యమును ఇతరుడు ముందు ప్రకటన చేసుట ఇది వీర్యం అంటారు ఇది కూడా రజుగుణ కార్యమే ఇది కూడా ఆసు సంపత్తిలోనే వస్తుంది బలిసే ఉద్యం బలమున్నది కదా అని సాధ్య అసాధ్య విచారణ చేయకుండా కార్యము కూడా అవుతాడు నేను తప్పకుండా సాధిస్తాననేటువంటి ఒక గర్వం చేత అది లేదా అసాధ్యం అని విచారం చేయడు ప్రవృత్తుడు మాత్రం అవుతాడు అతనికి ఒకవేళ తన వీర్యము బలము చేత ప్రాప్తమైతే కావచ్చు లేకపోతే అవమానం కూడా జరగచ్చు పరాజయం కూడా కావచ్చు కానీ విచారం చేయకుండానే ప్రవృత్తుడొకట బలిసే ఉద్యమనం అంటారు ఇక రాగం అంటే తెలుసు కదా మీకు అనుకూల వస్తువుకే జ్ఞానసే జన్యుజో బుద్ధివృత్తి సో రాగుకే హే విచార సాగరం అంటే ఇది నాకు ఇష్ట వస్తువు దీని ద్వారా నాకు ప్రయోజనం సిద్ధిస్తుంది ఇదం మాదిష్ట సాధనం అనేటువంటి బుద్ధివృత్తి జ్ఞానము కలిగిన తర్వాత అప్పుడు దాని ఎందు ప్రియబుద్ధి ఏర్పడుతుంది దీనికి రాగం అంటారు ఇత్యాది మొదలు ఇత్యాది ఆసు సంపదక గ్రహణే ఇది మొదలుకొని ఈ రజోగుణ కార్యములైనటువంటి ఆసురి సంపత్తులంతటినీ కూడా మనము తెలుసుకోవాలి ఇవన్నీ ఎట్లా ఉత్పన్నమవుతాయి రజోగుణం నుండి ఉత్పన్నమయ్యేటువంటి వృత్తులు ఇవన్నీ ఆసు వృత్తులు ఇంకా తమో గుణం నుండి ఉత్పన్నమైనటువంటి ఆసు వృత్తులు అవేవి పదిహేనో శ్లోకంలో పూర్వార్ధంలో చెప్పాడు చూడండి ఆలస్య బ్రాంతి తంద్రాద్యాహ ఇక అన్నాడు ఆలస్యము భ్రాంతి తంద్ర అన్నాడు ఇక మొదలుకొని అని ఆది కూడా చెప్పినాడు దాని మీద కూడా టిప్పను ఉంది చూడండి తొంభై టిప్పను నిరుసాసే ఉత్సాహక ప్రతిబంధు వా అనుద్యం ఆలస్య ఆలస్యం అంటే సోమర్తనం సోమర్తనం ఎప్పుడొస్తుంది అంటే ఏదైనా సత్కార్యాన్ని చేయడానికి ఇచ్చ లేకుండా ఊరుకోవడం అంతే ఆ కార్యాన్ని తలపెట్టకుండా ఉత్సాహాన్ని చూపకుండా ఉదాసీనంగా ఉండడం అంటే అక్కడ ప్రయత్నం ఉండదు ఇదే సత్కార్యానికే ప్రతిబంధకమవుతుంది ఇదే ఆలస్యం అంటారు దీనికి సోమరతనం అంటారు ఇక భ్రాంతి అంటే దేనికంటారు ఇది మీకు తెలుసు కదా భ్రాంతి అన్నా అధ్యాస అన్నా భ్రమ అన్నా విపర్యాసం అన్నా విపర్యా ఇవన్నీ కూడా పర్యాశబ్దాలు ఏమంటారు అధ్యాసకు అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస అది కాని దాని అది అనడు బుద్ధి దీనికే అధ్యాస భ్రాంతి అంటారు అవరు వస్తు విశే అవురికి ప్రతీతి భ్రాంతి ఉన్నది ఒక వస్తువు అయితే దాని ఎందు మరొక వస్తువు యొక్క ప్రతీతి ఏ విధంగా ఉన్నది రజ్జు అయితే ఆ రజ్జు యొక్క జ్ఞానం కలగకుండా పాము యొక్క భ్రాంతి అవుతుంది ఉన్నది రజ్జు అయితే దాని ఎందు వేరే పదార్థం జ్ఞానమైంది పాము అనేటువంటి జ్ఞానమైంది ఇదే అధ్యాస అంటారు తాహీకు మోహబీ కయ్యేహే దానికే మోహం అని కూడా చెప్పవచ్చు మోహవైచిత్యే అంటే బుద్ధి భ్రమణము ఉన్నది ఒక రకంగా ఉంటే మరొక రకంగా తెలుసుకోవడం దీనికే మోహం కూడా చెప్పవచ్చు ఇక తంద్ర తంద్ర అంటే దీనికంటారు చూడండి నిద్రాకి ఆదిమే జో ఆలస్సువే సో తంద్రా కయ్యే నిద్రించుటకు పూర్వము గమనించండి ఆవలింతలు నోరు తెరిచి ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అయితే కేకలే వేస్తారు ఆవలింతలు వస్తాయి ఇక పక్క వాడు ఇంకో పక్కని కూడా ఆవలింతలు వస్తాయి నిద్రపోతే వాడు నిద్రపోతాడు ఇదంతా మన విద్యార్థుల్లో మామూలే కదా నిద్రించుటకు పూర్వము తంద్రావస్థ వస్తుంది ఆవలింతలు మాదిరిగా వస్తుంది ఇది తంద్రావస్థ అంటారు ఇక ఆది శబ్దం చేత కూడా ఏమేమి తెలుసుకోవాలి అవి కూడా చెప్తున్నాడు ప్రమాదము ప్రమాదం అంటే అవశ్య విస్మరణం ప్రమాద ప్రమాదము యొక్క లక్షణం చేయుటకు యోగ్యమైనటువంటి పనులను వదిలిపెట్టి అన్యకార్యాల్లో ప్రవృత్తుడవుట ఇది ప్రమాదం అంటారు అన్యకార్యమే ఆసక్తి పనేసే వాంఛిత కర్తవ్యక అకరణ అన్యకార్యాల్లో ప్రవృత్తుడయి చేయవలసినటువంటి వాంఛిత కర్మలను వదులుకునుట ఇది ప్రమాదము అంటారు అవశ్య విస్మరణం ప్రమాద నిద్ర ఇక దీనికి చెప్పేది ఏముంటుంది సర్వలోక ప్రసిద్ధము వృత్తిక లయ్ వృత్తి లయించుటనే నిద్ర అంటారు ఇక అప్రకాశము అప్రకాశో ప్రవృత్తి అని చెప్పాడు కదా పద్నాలుగో అధ్యాయంలో భగవద్గీతలో అప్రకాశం అంటే అవివేకం ప్రకాశం అంటే జ్ఞానము అప్రకాశం అంటే అవివేకం ఇక అప్రవృత్తి అంటే ఏదైనా చేయదగినటువంటి కార్యాలయందు సత్కార్యాలయం పుణ్య కార్యాలయం ఏదా పారమార్థిక విచారణ సత్సంగము శ్రవణము ఇత్యాదులు చేయవలసి ఉంటుంది కానీ వాటి ఎందు ప్రవృత్తి కాకుండా ఏదైతే ఇది కూడా తమో గుణకార్యమే అంటాడు మరియు కృపణత అంటే లోభం ధనాదికే దేని యొక్క సంకోచ ధనాదులను ఎవరికైనా సంకోచం చేస్తారు ఒక్కోసారి ఎవరి దగ్గర ఏదైనా వస్తువు అంటే ధనము ఏదన్నా తెచ్చుకున్నాడు అనుకోండి తిరిగి తనది తనకి ఇచ్చుట కూడా సంకోచపడతాడు ఇతడు ఇతనిదైతే కాదు అతని దగ్గరనే తెచ్చుకున్నాడు ధనము డబ్బులు ఎరువు తెచ్చుకున్నాడు అనుకోండి తిరిగి ఇవ్వడానికి కూడా సంకోచపడతాడు ఇంకా తన సొంత డబ్బు అయితే ఇవ్వడానికి సంకోచం అయితే ఉంటది దీనికి ఏమంటారు కృపణత అంటారు ఇక అన్రత అంటే అబద్ధ రావుట ఇది కూడా తమగున్న హింస పరులను పీడించుట ఇది తమగున్న శ్రమ అంటే పనికిరాని పనులలో అధికంగా శ్రమ చేస్తారు ఇది కూడా తమ్ముగుణ కార్యం చేయవలసిన చోట చేయరు కాని చేయరాని చోట పనికిరాని పనులలో అధికంగా శ్రమిస్తారు ఇది కూడా తమ్ముగుణ కార్యమే ఇక కలహము ఇతరులతో జగడమాడుట ఇది కూడా తమ్ముగుణ కార్యమే శోకము అంటే నష్టవస్తువు యొక్క చింత విషాదము అంటే ఖేదము ఘనత అంటే కంగాళత అంటే నాంత దరిద్రుడు లేడు అని ఏడ్చుట ఇది దీనత్వం ఆశ అంటే ఇది కావాలి అది కావాలి అనేటువంటి కోరిక ఇది ఆశ అంటారు ఇక భయం సంగతి మీకెరికే జడత అంటే నిశ్చేష్ఠుడై ఉండుట కదలడు మెదలడు ఆ ఏదన్నా పని చేయమని అసలు విన్నడా లేదా అనిపిస్తుంది అక్కడి లేవడు ఆ పని చేయడు ఇది జడత అంటారు ఇత్యాది సంపదక గ్రహణహే ఈ మొదలైనటువంటి ఆసు సంపత్తిని గ్రహించాలి ఇవన్నీ కూడా దేని కార్యాలు తమో గుణం యొక్క కార్యాలు అని తెలుసుకోవాలి ఇహ ఆది శబ్దే శ్లోకంలో ఇంకా ఆది శబ్దం ఉంది కదా మరి దాని చేత ఇంకేమేం తెలుసుకోవాలి అంటే చెప్తున్నాడు అంతఃకరణకి వృత్తి అవరు ఇంద్రియాది కనుక గ్రహణహే వృత్తులు ఈ గుణాల య కార్యాలు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా మరియు ఇంద్రియాదులను కూడా గ్రహించాలి అంటాడు ఈ ఇంద్రియాదులు కూడా గుణభేదం చేతనే వ్యవహారం చేస్తూ ఉంటాయి కదా సత్వగుణము రజోగుణము తమో గుణము ప్రభావం చేతనే ఇంద్రియాల ప్రవృత్తి కూడా ఉంటుంది అవన్నీ కూడా సంగ్రహం చేసుకోవాలి అంటాడు ఇక మనము పదహారవ శ్లోకంలో ఉత్తరార్ధంలో ఏమని చెప్పాడు స్వామిజీ అత్రహం ప్రత్యర్తేవం లో అన్నాడు దాని వ్యాఖ్యానం చేస్తూ శ్రీ రామకృష్ణ వారు అరవై నాలుగో అంకంలో ఏం చెప్పాడు చూడండి అహం ఇతి ప్రత్యవాన్ కర్త ప్రభు ఇక ప్రభు ఇవం ఉపదిశ్య అనే దాని మీద శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు కూడా ఏం చెప్పారు అరవై నాలుగో అంకం పండిత్ పీతాంబర్జీ యొక్క హిందీ చూడండి ఈ అంతఃకరణ और वृत्ति विषय जो अहम कह्ये मैं, इसो वृत्ति वाला है सो करता है कह्य प्रभु है चुड़ो अहम करता, अहम भोक्ता अहम सुखी अहम दुखी अनेदि अहम अहम अहम एवं वृत्लो आ वृत्ल तो ताजात्मपन्न वाट अहंकार विशिष्ट चैतन्यं చిదాభాసుడు అనండి జీవుడు అనండి కర్త అనండి ప్రభు అనబడతాడు అతడే కర్త అనబడతాడు దాని మీద టిప్పణం ఉంది తొంభై ఐదవ చూడండి మై కర్త మై భోక్త మై ప్రమాత మై సుఖీ మై దుఃఖీ ఐసే అంతఃకరణమే అహంప్రత్యయ్ అంటే అహం వృత్తి వాళ్ళ అవరు మై వైరాగ్యవాన్ క్షమావాన్ उदार कामी क्रोधी लोभी प्रयत्नशील आलसी और भ्रांत इत्यादि ऐसे अंतरण की वृत्ति में अहंप्रत्यय वालास अहंकार दीन कर्ता लेदा प्रभु अना चुप्पी वृत्ल तो पूरी अहंकरवाड़ నేన కర్తను నేను భోక్తను ఇత్యాది రూపం చేత అహంకరించుట ఏదైతే ఉందో అంటే సాభాస అహంకారం ఆభాస సహిత అహంకారం అహంకారం అన్న అంతఃకరణం అన్న చైతన్యం యొక్క ప్రతిబింబ సహిత ఆభాష సహిత ఈ అహంకారమే కర్త ఇంత దగ్గర మనము పదహారు శ్లోకాల పర్యంతము సహితము టిపణులతో పాటు తెలుసుకున్నాము ఇప్పుడు పదిహేడవ శ్లోకము తెలుసుకోవాలి దానికి అరవై ఐదవ అంకం చూడండి ఏం జగత స్థితి అభిదాయ ఇదని తౌతికత్వ జ్ఞానోపాయం ఆహా ఇంత దగ్గర సదద్వైతం శృతం ఎత్తత్ అనంటూ చంద్రగోపనిషత్తు వాక్యాన్ని ఏకమే ద్వితీయం బ్రహ్మ సదేవ సౌమ్య ఇద్ర ఆసీత్ అనేటువంటి శృతి వాక్యాలను తీసుకొని ఏదైతే గ్రంథాన్ని ఉపక్రమం చేశాడో అంటే అద్వితీయమైనటువంటి బ్రహ్మం యొక్క ఉపస్థితి బ్రహ్మం యొక్క అవగతి లేదా బ్రహ్మం యొక్క జ్ఞానము మనకు అనాయాసంగా కలగదు మరి ఎట్లా కలుగుతుంది అంటే విచారం ద్వారా కలుగుతుంది అని చెప్తూ ఆ విచారం ఎట్లా చేయాలి అంటే అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అనేటువంటి న్యాయానుసారంగా లేని ప్రపంచాన్ని ఆరోపణ చేసి ఆ ప్రపంచ రూప ఉపాధి విశిష్టమైనటువంటి బ్రహ్మమును వివేకం చేసి అంటే అనాత్మైనటువంటి దేహాదుల నుండి పంచభూతాల నుండి వేరు చేసి మళ్ళీ తదు ఉపలక్షితమైనటువంటి ఏ అది బ్రహ్మము అదే నేను అని ఈ విధంగా తెలుసుకున్నకు విచారం కర్తవ్యము అన్నట్టు ఆ విచారం ఎలా చేయాలంటే ఆ దారూప అపవాద పద్ధతిలో చేయాలనంటూ ఉపోద్ఘాత రూపంలో ఆకాశాది పంచభూతాల యొక్క సృష్టి తద్వారా ఆ పంచభూతాల యొక్క కార్యంలో అయినటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరి వీటన్నిటి యొక్క సృష్టి గురించి చెప్తూ ఇంత దగ్గర వచ్చాడు జగత స్థితిం అభిదాయ జగత్ యొక్క స్థితిని గురించి చెప్పి ఇదానీ ఇప్పుడు तस्व भौतिक्ञापनावी भौतिक कार्यक्रम भौतिक चंद्रोदय भूताल भौतिक मैं चुप्को इंतर ग्रंथ संदर्भ ये आकाशाद मैवा कार्य इंद्रिया शरीर इवन तेनाम इवन भौतिक कार्य मन को पदेडो श्लोक चाहू श्लोक चलवी स्पष्ट शब्दी युक्त भौतिक स्फुट अक्षादावि तत् युक्ति స్పష్ట శబ్దాది యుక్త ఈ జగత్తులో ఘటము పటము పాషాణము అనేక వస్తువులు మనకు కనపడుతున్నాయి ఇవన్నీ స్పష్టంగా ప్రత్యక్షాది ప్రమాణాల తెలియబడుతున్నాయి శబ్ద స్పర్శ రూప లస గంధ విషయాలతో కూడుకొని ఉన్నాయి స్పష్టంగా కనిపిస్తున్నాయి వీటిలోనైతే ఏమీ వాదం లేదు ఏమని ఇవన్నీ కూడా భూతముల యొక్క కార్యములే అని తెలుసుకునేటప్పుడు ఏం వివాదం లేదు స్పష్టం అంటాడు ఎందుకంటే స్థూలమైనటువంటి కార్యాలు కదా ఇది ఫలానాభూతం యొక్క కార్యము ఇది ఫలానాభూతం యొక్క కార్యము అని స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు కానీ అక్షాదవు అక్షములంటే ఇంద్రియాదులు ఉన్నాయి కదా ఇంద్రియములు ప్రాణములు మనస్సు ఇవన్నీ కూడా సూక్ష్మభూతాల యొక్క కార్యాలు కాబట్టి స్థూలంగా తెలియబడవు ఈ ఇంద్రియాలు ఇంద్రియాతీతములు కదా ఇంద్రియ కదా అందువల్ల మరి ప్రత్యక్షాది ప్రమాణం సరే తెలియబడదు కదా స్పష్టంగా మనకు ఇవి భూతాల కార్యాలని ఎలా తెలుసుకునేది అని అంటే చెప్తూ ఉన్నాడు తత్ శాస్త్ర యుక్తిభ్యాధార్యత ఎక్కడైతే మనకు స్పష్టంగా గోచరించటం లేదు ఇవి భూతముల యొక్క కార్యములే ఉన్నవి అని స్పష్టంగా తెలియనప్పుడు మనము శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని తెలుసుకోవాలి లేదా యుక్తుల ద్వారా తెలుసుకోవాలి ఇవి భూతముల యొక్క కార్యంలే ఉన్నవి అని ఈ విధంగా శ్లోకం యొక్క స్థూల అర్థం తెలుసుకున్నాం ఇప్పుడు రామకృష్ణ వారి యొక్క టీకా చూడండి అరవై అంకం స్పష్ట శబ్దాది యుక్త అని శ్లోకంలో విద్యారాణి గురుదేవులు చెప్పారు కదా దాన్ని రామకృష్ణ వారు స్వశబ్దాలతో చెప్తున్నాడు స్పష్టై శబ్ద స్పర్శాది గుణై సహితేషు ఘటాదిషు వస్తు భూత కార్యత్వం స్పష్టమేవ అవగమ్యత శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి గుణాల చేత గుణాల సహితంగా ఏ ఘటపటాది వస్తువులు మనకు ప్రత్యక్ష ప్రమాణం చేత స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయో వీటిలో వాటి వాటి గుణాలను బట్టి ఏ ఏ వస్తువులో ఏ గుణం యొక్క ఆధిక్యత ఉందో దాన్ని బట్టి మనము ఇది ఫలానాభూతం యొక్క కార్యము అని చక్కగా తెలుసుకోవచ్చు ఇది స్పష్టమే ఉంది అంటాడు దాని మీద కూడా ఒక టిప్పణం ఉంది చూడండి తొంభై ఆరో టిఫం జైసే పితాక కో గుణం పుత్రుమే చూడు కారణ గుణ కార్యాను వర్తంతే అనేటువంటి నియమానుసారంగా తండ్రి యొక్క గుణాలు కుమారుణలో వస్తాయి తండ్రి యొక్క అంతఃకరణలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చినటువంటి సాత్విక గుణాలు కావచ్చు రాజసిక గుణాలు కావచ్చు తామసిక గుణాలు కావచ్చు అందులో ఏవో కొన్ని కూడా పుత్రుల్లో వస్తాయి ఎందుకంటే ఆ పుట్టినటువంటి పుత్రుని యొక్క ప్రారంధం కూడా ఉంటది వాని ప్రారంభం తీసుకుని వాడు పుట్టినోడు ఉంటాడు మరి వారి ప్రారంభానుసారంగా వాడు పూర్వజన్మంలో చేసినటువంటి సంస్కారాన్ని గుణాలు కూడా వానిలో ఉంటాయి ఇక కొన్ని గుణాలు తండ్రి ద్వారా సంక్రమిస్తాయి వాణి అంతఃకరణలో ఉన్నటువంటి సంస్కార బలం చేత ఆ సంస్కార అనుగుణమైనటువంటి గుణాలు ప్రబలంగా ఉంటాయి వన్లో ఇంతే కాకుండా తండ్రి ద్వారా వచ్చేటువంటి గుణాలు కూడా కొన్ని ఉంటాయి అంటే కారణ గుణ కార్యాను వర్తంతే అనేటువంటి నియమానుసారంగా ఇక్కడ కూడా భూతాల యొక్క కార్యములైనటువంటి ఇంద్రియాలు కావచ్చు ప్రాణం కావచ్చు మరియు అంతఃకరణం కావచ్చు వీటిలో కూడా భూతాల యొక్క గుణాలు మనకు కనిపిస్తాయి కాబట్టి వాటిని అనుమానమైన చెయ్యాలి లేదా శాస్త్రం ద్వారానైనా నిశ్చయం చేసుకోవాలి ఏ విధంగా అంటే దృష్టాంత సహితంగా చెప్తూ ఉన్నాడు జైసే పితాక కోయి గుణం పుత్రమే ఓవెహ్ తైసే తాత యహ తాక పుత్రు జన్ యహ తండ్రిలో ఉన్నటువంటి కొన్ని గుణాలను పుత్రులలో చూసి మనం ఏమంటాము ఓహో ఈ గుణాలు కలిగినటువంటి పలానా వ్యక్తి యొక్క పుత్రుడు ఇతడు అని ఈ విధంగా చెప్తాం మనం ఐసే అదే విధంగా ఆకాశిక గుణ్ శబ్ద వాయుమే హే తస్మాద్ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయు రగ్ని అగ్ని రాప అర్ధ ప్రతి ప్రతి యుషధ ఇది క్రమం చేత సృష్టి క్రమానుసారంగా ఆకాశం నుంచి ఏ భూతం గుట్టింది వాయు భూతం పుట్టింది అయితే ఈ వాయువు ఆకాశం యొక్క కార్యమే అని మనం ఎలా తెలుసుకునేది అంటే వాయువులో ఆకాశం యొక్క గుణము శబ్దం కూడా ఉంటుంది కదా మనం పూర్వం చెప్పుకుంటూ వచ్చాము కదా విశీతి శబ్దనం అని చెప్పాడు కదా శ్లోకంలో అని అంటూ వాయువులో వస్తుంది కదా ఆ శబ్దము కారణ గుణము వాయువుకు కారణం ఎవరు ఆకాశము మరి ఆకాశం యొక్క గుణం శబ్దము ఆ శబ్దము ఈ వాయువులో కూడా అనువృత్తి అయింది అంటే వాయువులో కూడా ఆ గుణం వచ్చిందనంటే ఈ వాయువు ఆ శబ్ద గుణం కలిగినటువంటి ఆకాశం యొక్క కార్యమే అని ఈ విధంగా మనం తెలుసుకోవాలి ఎందుకు కారణ గుణ కార్య న్యాయం చేత శబ్దగుణం వాయులో ఉంది అని అంటే ఆ శబ్దగుణం కలిగినటువంటి ఆకాశం ఏదైతే ఉందో ఆ ఆకాశం యొక్క కార్యమే ఈ వాయువు అని తెలుసుకోవాలి తాత వాయువు ఆకాశక కార్య అయిసే ఉత్తరత్తర వాయు ఆది గుణం స్పర్శాది యుక్తు उत्तरोक उत्तर वायु आधिक स्पष्ट अदे विधा वायुदी तेज बुटीम वायु कार्यमें स्पर्श गुण उद आपर्श गुणम अग्नि उष्ण स्पर्शी मैं आपर्शमने गुणमु स्वगुण का स्वगुण रूपम का स्पर्शम తనది కాదు కార్యం యొక్క కారణం యొక్క గుణము కారణమైనటువంటి వాయు యొక్క గుణం స్పర్శం కాబట్టి ఆ స్పర్శము తేజంలో కూడా మనకు కనపడుతుండడం ద్వారా ఈ తేజము వాయు యొక్క కార్యమే అదేవిధంగా దానికి కారణమైన ఆకాశ గుణం కూడా బుగుబు ధ్వని ఉంది ఇందులో తేజంలో అట్లే తేజం యొక్క కార్యము జలము ఆ జలంలో ఏదైతే తేజం యొక్క స్వగుణం రూపం ఈ ప్రభా రూపం ఏదైతే ఉందో తేజంలో ఆ ప్రభా రూపము జలంలో కూడా ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇది తేజం యొక్క కార్యము అని తెలుసుకోవాలి అట్లే జలం యొక్క గుణాలు భూమిలో వస్తున్నాయి పృథ్వీలో వస్తున్నాయి అంటే కారణ గుణాలన్నీ కూడా మనం క్రమంగా చెప్పుకున్నాం కదా ఆకాశం యొక్క గుణము వాయువులో ఉన్నది వాయువులో స్వగుణమైనటువంటి స్పర్శ అంటే వాయువులో రెండు గుణాలు ఉన్నాయి మరియు వాయువు యొక్క కార్యమైనటువంటి తేజంలో కారణ గుణాలు రెండు స్వగుణం ఒకటి ప్రభా రూపము మూడు గుణాలు ఉన్నాయి అదేవిధంగా జలంలో స్వగుణము మధుర రసము మరియు కారణ మూడు వచ్చేసాయి శబ్దము స్పర్శము మరియు రూపము అంటే నాలుగు గుణాలు జలంలో ఉన్నాయి ఇప్పుడు జలం యొక్క కార్యము పృథివీ కాబట్టి ఈ పృథివీ కారణమైనటువంటి నాలుగు భూతాల యొక్క గుణాలు ఉంటాయి స్వగుణమైనటువంటి గంధగుణం ఉండదు అది కూడా దానిలో ఉంటుంది ఈ విధంగా మనము ఉత్తరత్తర కార్యరూపమైనటువంటి భూతాల్లో పూర్వపూర్వ కారణం కార్యములు అని తెలుసుకోవాలి అని తైసే భూతానికే గుణయుక్తు ఘటాధికి బి భూతానికే కార్య అదే విధంగా పృతీ భూతం నుండి మిగతా ఘట పాట మొదలైనటువంటి కార్యాలు ఉత్పన్నమైనవి మరి వీటి కూడా మనము ఆ పంచభూతాల యొక్క గుణాలు మనం దర్శిస్తున్నాం కాబట్టి చూస్తున్నాం కాబట్టి ఈ ఘటపటాదులు కూడా పంచభూతాల యొక్క కార్యములే అని ఈ విధంగా మనము తెలుసుకోవడంలో ఏమి సందేహం పనికిరాదంటారు ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణాల చేత తెలియబడుతున్నాయి ప్రత్యక్ష ప్రమాణాలు ఏవి మనకు శ్రోత్రము పక్క చక్షు జిహ్వా గ్రహణ ఈ ప్రత్యక్ష ప్రమాణాల చేత మనకు ఈ ఘటపటాదుల్లో కూడా ఆకాశాది భూతాల యొక్క గుణాలు మనకు కనపడుతుండందువలన ఇందులో సందేహం లేదు ఏమనంటే ఇవి కూడా పంచభూతాల యొక్క కార్యములే అని స్పష్టమవుతుంది అని తొంభై ఆరో టిఫైపోయింది ఇక్కడ అరవై అంకం చూడండి నను అంటూ ఇంద్రియాది కథం భూత కార్యత్వం నిశ్చయ ఇది ఆశంఖ్య ఆగమ అనుమానాభ్యామిత్యాహ డు ఈ పదార్థాలు ఆకాశాది పంచభూతాల యొక్క కార్యములని మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాము కానీ ఇంద్రియములు కూడా ఆకాశాది భూతాల యొక్క కార్యములు మనస్సు కూడా ఆకాశాది భూతాల యొక్క కార్యము ప్రాణము మరి వీటిని ఆకాశాది కార్యములే అని మనం ఏ విధంగా నిశ్చయించుకునేది అని అక్కడ ఉత్తరార్ధంలో చెప్పినాడు శ్లోకంలో అక్షాదావపి తాస్త్ర యుక్తిభ్యామ అన్నాడు అక్షాదవు ఇంద్రియాదుల ఇంద్రియము అంతఃకరణము ప్రాణము వీటి అందు కూడా శాస్త్ర యుక్తి భాస్ము మరియు యుక్తి అంటే ఇక్కడ అనుమానం వీటి చేత నిర్ధారణ చేసుకోవాలి అని గ్రంథకర్త చెప్పినాడు దాని మీద కూడా తొంభై ఏడవ చూడండి ఆది పలిసే అక్షాదవు అన్నాడు ఇంద్రియాది అన్నాడు ఆది శబ్దం చేత ఏమైనా తెలుసుకోవాలి అంటే మనస్సు మరియు మనస్సు యొక్క వృత్తి మరియు ప్రాణము మరియు దేహము దీన్ని కూడా గ్రహించాలి అన్నాడు ఇక్కడ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వీటిని కూడా గ్రహించాలి ఎందుకంటే ఇవి కూడా సూక్ష్మములే కదా ఇంద్రియాలు అవి ఎలా తెలుసుకునేది అంటే శాస్త్రం ద్వారా అనుమానాది వ్యక్తుల ద్వారా తెలుసుకోవాలి ఏ విధంగా తెలుసుకోవాలి అది చెప్తున్నాడు జ్ఞానేంద్రియ జ్ఞానేంద్రియ జాతే ఏకేక భూతికే గుణికే గ్రాహకు హే తాతే భీ భూత సంబంధి హోన్ एकूता एक कार्य निश्चय होव्य चुड़ पंच ज्ञाने मन चुप्क कदा अभी भूताले आने पंच ज्ञाने पंचभूतालणाल ్రహిస్తున్నాయి శ్రోత్రేంద్రియము ఇది ఆకాశం యొక్క కార్యమే అని ఎలా తెలుసుకునేది అని అంటే ఆకాశం యొక్క గుణమైనటువంటి శబ్దాన్ని గ్రహిస్తున్నందులన ఇది ఆకాశం కార్యమే ఉంటుంది ఎవరు శ్రోత్రేంద్రియము అని తెలుసుకోవాలి అట్లే స్పర్శేంద్రియము తొగేంద్రియము అంటాం కదా ఇది వాయుభూతం యొక్క కార్యమని ఎలా తెలుసుకునేది అని అంటే వాయుభూతం యొక్క గుణమైనటువంటి స్పర్శమును గ్రహిస్తుంది కాబట్టి ఆ వాయుభూతం యొక్క కార్యమే స్పర్శేంద్రియము త్వగేంద్రియము అని తెలుసుకోవాలి అట్లే నేత్రేంద్రియము తేజోభూతం యొక్క గుణమైనటువంటి రూపమును గ్రహిస్తుంది రసనేంద్రియము జలభూతం యొక్క గుణమైనటువంటి రసనమును గ్రహిస్తుంది మధురాది షట్రుసులను ్రహిస్తుంది అట్లే ఘణేంద్రియము ఇది పృతీ భూతం యొక్క గంధ గుణమును గ్రహిస్తుంది అంటే ఆ భూతముల యొక్క గుణాలను గ్రహించుస్తున్నందున ఈ ఇంద్రియాలు కూడా ఆ భూతముల యొక్క కార్యములే అని మనం తెలుసుకోవాలి అంట ఇంద్రియాలు మరియు ఇంద్రియాలకు విషయములు మరియు వాటికి కారణమైనటువంటి ఆకాశాది పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సాధకత బాధకత ఉంది అంటే పరస్పరం సహకారీ అయి పనిచేస్తాయి ఇప్పుడు ఉదాహరణ చూడండి శ్రోత్రేంద్రియము ఆకాశం యొక్క గుణము మరియు ఆ స్తోత్రేంద్రియము దేని గ్రహిస్తుంది శబ్దమును గ్రహిస్తుంది శబ్దమునే గ్రహిస్తుంది కానీ అన్య గుణాలను గ్రహిస్తుందా గ్రహించడం లేదు అంటే ఈ భూత కార్యములలోనే పరస్పరము సహకారిత ఉంది అదేవిధంగా కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు కూడా సహకారిత ఉంది ఇప్పుడు ఏ విధంగా ఆకాశం యొక్క కార్యమైనటువంటి వెష్టి వెష్టి భూతం సత్వగుణ కార్యాలు ఏవైతే మనం జ్ఞానేంద్రియాలను ఆకాశం యొక్క వెష్టి సత్వగుణ కార్యము శ్రోత్రేంద్రియం ఆ శ్రోత్రేంద్రియ ఏం చేస్తుంది ఆకాశం యొక్క శబ్దం గుణమునే గ్రహిస్తుంది అన్య గుణాలను గ్రహించదు అదేవిధంగా ఆకాశం యొక్క వెష్టి రజోగుణ కార్యమైనటువంటి వాగింద్రియం అదేం చేస్తుంది ఆకాశం యొక్క గుణమైన శబ్దాన్ని ప్రకటన చేస్తుంది శ్రోత్రమేమో శబ్దాన్ని వింటుంది విన్నదాన్ని వాగింద్రియము ప్రకటన చేస్తుంది అంటే ఆకాశం యొక్క భూత కార్యంలోనే పరస్పర సహకారిత ఉంది అదేవిధంగా వాయువు యొక్క సత్వగుణ కార్యము తొగేంద్రియము వాయువు యొక్క గుణమైనటువంటి స్పర్శాన్ని గ్రహిస్తుంది మరి అదేవిధంగా వాయు యొక్క రజోగుణ కార్యం ఏది చెప్పండి పాణి అంటే చేతులు ఈ చేతులు కూడా ఆ స్పర్శ గుణమును ్రహించుటకు సాధనమైనటువంటి ఏ తొగేంద్రియం ఉండదో దానికి తోడ్పడతాయి అంటే ఎక్కడైనా మీకు దోమ కుట్టిందనుకోండి లేదా ముళ్ళు ఇరిగిందనుకోండి లేదా ఏదైనా దెబ్బ తాకిందనుకోండి అప్పుడు వెంటనే ఈ వాయు యొక్క రజోగుణ కార్యమైనటువంటి పాణీంద్రియము అక్కడికి వెళుతుంది అనుభవం ఉందా లేదా దోమ కుట్టింది అనుకో వెంటనే చేయి అక్కడికి వెళ్తుంది త్వగేంద్రియము వాయు యొక్క సత్వగుణ కార్యము పాణేంద్రియము వాయు యొక్క రజోగుణ కార్యము ఈ రెండు కూడా స్పర్శ విషయంలో పనిచేస్తూ ఉన్నాయి త్వగింద్రియము స్పర్శ స్పర్శను గ్రహిస్తుంది మరి ఆ త్వగేంద్రియానికి ఈ చేయి కర్మేంద్రియం తోడ్పడుతుంది సహకరిస్తుంది ఈ విధంగా పరస్పర సహకారత ఉంది అదేవిధంగా తేజోభూతం యొక్క సత్వగుణ కార్యము చక్షురేంద్రియము అది తేజోభూతం యొక్క గుణమైనటువంటి రూపాన్ని ్రహిస్తుంది తేజభూతం యొక్క రజోగుణ కార్యమైనటువంటి పాదేంద్రియం కూడా ఈ నేత్రేంద్రియానికి సహకరిస్తుంది అంటే నేత్రము ఏ రూపాన్ని చూస్తుందో ఆ రూపం దగ్గరికి ఈ కాళ్ళు సక్సుంద్రియాన్ని తీసుకెళ్తాయి దూరంగా మనకు ఏదైనా వస్తువు కనపడింది అనుకో ఆ వస్తువు నేత్రంతో చూస్తాము ఇప్పుడు ఆ వస్తువు దగ్గరికి వెళ్ళాలంటే ఈ నేత్రేంద్రియ స్పష్టంగా దాన్ని తెలుసుకోవాలంటే ఈ పాదేంద్రియం దానికి సహకరిస్తుంది అక్కడి దగ్గరికి తీసుకెళ్తారు శరీరాన్ని ఆ భూతం యొక్క కార్యాలలోనే ఆ భూతాలకు వాటి వాటి కార్యాలకు పరస్పర సహకారత ఉంది ఇట్లా ఉత్తరత్రాలి హరి ఓం తచ్చు సహనోన సహవీర్యం కరజస్వి నావధే తమస్ విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి